సంకీర్తన సంఖ్య రెండు వందల డెబ్బై రెండు అంతరాత్మనీయా చింతలు సిలుగులు జీవులకెల్లా చిత్తంబనియడి సింహాసనమది ఉత్తమ పురుష ఉండెడిది హి ఇంద్రియములందు ప్రధానులు ప్రత్యక్ష రాజ్యము యుగలిగే కన్నులు చెవులును ఘ్రాణము నాలికే వన్నె మేను నీవాహములు పన్నిన కోర్కులు భండారంగులు సన్నుతి సంసార సంపద గలిగే పుట్టిన పుట్టుగు పట్టము కర్మానుబంధంబో గట్టిగ శ్రీవేంకటపతివీ ఏలికవు ఇటినీ మహిమలు ఇన్నిటగలిగే